మాట్లాడండి ప్రభ వాక్యత పథకం బలపరచండి దీవించండి ఆశీర్వదించి నీ రాకడకే పథకం సిద్ధపరచుకోమని సేవలు అభిషేకించి వేడుకున్నాం తండ్రి ఆ మేన్ ఇస్రాయేలి నా ప్రభువా ఇస్రాయేలి యులదేవా నా ప్రభువా నీకు మాత్రమే నేను మొర్ర పెట్టుచున్నాను నీకు మాత్రమే నేను మొర్ర పెట్టుచున్నాను మనవులు దయచేసి నిన్ను నమ్ముకున్నాను మనవులు దయచేసి నిన్ను నమ్ముకున్నాను ఏ ఏస్తయ్యా నీవు తప్ప ఈ లోకంలో నాకెవరు నారయ్యా ఏస్తయ్యా ఓ ఏస్తయ్యా నీవు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నా కెవరు నారయ్యా ఇస్త్రా నా ప్రభువా ఇస్త్రాలియుల దేవా నా ప్రభువా ఆశీర్వదించుము నిశ్చయముగా నన్ను ఘనముగా హెచ్చించుము ఆశీర్వదించుము నిశ్చయముగా నన్ను ఘనముగా హెచ్చించుము ఉత్తమ కార్యాలు జరిగించగను ఉత్తమ కార్యాలు జరిగించగను బలపరచుయి మట్టి పాత్రను బలపరచుయి మట్టి పాత్రను ఏస్తయ్యా ఓ ఏస్తయ్యా నీవు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ్యా ఏస్తయ్యా య్యా నీవు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఇస్రాయేలీయుల దేవా నా ప్రభువా ఇస్రాయేలీయుల దేవా నా ప్రభువా విశాలము చేయుము నా సరిహద్దును అభివృద్ధి పొందించుము విశాలము చేయుము నా సరిహదును అభివృద్ధి పొందించుము మీ ఆజ్ఞల వెంట పరుగేత్తగను మీ ఆజ్ఞల వెంట పరుగేత్తగను స్థిరపరచు నా చెంచల మనస్సును స్థిరపరచు నా చెంచల మనస్సును ఏస్తయ్యా ఓ ఏస్తయ్యా నీవు తప్ప ఈ లోకంలో నాకెవరు నారయ్యా ఓ ఏస్తయ్యా నీవు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఇస్త్రాయేలి ఇలా దేవా నా ప్రభువా ఇస్త్రాయేలియుల దేవా నా ప్రభువా తోడుగా ఉంచుము నీ ఆ మును శ్రమ నుండి రక్షించుము తోడుగా ఉంచుము నీ అస్తమును శ్రమ నుండి రక్షించుము కీడేది నాదరికి రాకుండగను కీడేది నాదరికి రాకుండగను కనబరచు నీ నిత్య కృపను కనబరచు నీ నిత్య కృపను ఏ ఓ ఏ సయ్యా నీవు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ్యా ఏ య్యా నీవు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఇస్త్రాయేలీయుల దేవా నా ప్రభువా ఇస్రాయేయుల దేవా అన్నా ప్రభువా నీకు మాత్రమే నేను మొర్ర పెట్టుచున్నాను నీకు మాత్రమే నేను మొర్ర మనవులు దయచేసి నిన్ను నమ్ముకున్నాను మనవులు దయచేసి నిన్ను నమ్ముకున్నాను ఏ ఓ ఎయ్యా నీవు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ్యా ఏ సయ్యా స్తయ్యా నీవు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఇస్త్రాయుల దేవా నా ప్రభువా ఇస్త్రాలీయుల దేవా నా ప్రభువా అలా ప్రైజ్ లోడన్నాం ప్రార్థించుకుందాం పరశుధర వండ్రి మీకు వదనాలన్నా మహోనగరు తండ్రి మీ కృతిజ్ఞతలేసేయ ప్రభా ఈ దినం యొక్క సాయం చేతి నడిపించినందుకు ఈ యొక్క సాయంత్రం సమయం మీ సన్నిధి నడిపించినారు మీతో పాటు సాహసం కలిగి ఉండిలాగా సహపడమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేముంటున్న కాలం బహుభయంకరమైన శ్రమల కాలం తండ్రి ఎక్కడ చూసినా సమాధానం లేదు నేన ఎక్కడ కూడా అలజట ఓ ప్రభావ అలజడి కలి బీలినైనా అయోమయ స్థితిలో ఉన్నాయి కానీ ప్రభా ఎక్కడికి వెళ్ళలేం ప్రభావ మీ దగ్గరికి వచ్చిన మీ దగ్గరికి వస్తే మీరు మంచి ఆలోచనలు ఎందుకంటే మీరు ఆలోచన కర్త బలవంతుడ వేవుడు నిచ్చిన మీరే కాబట్టి సమాధానానికి అధిపతి మీరు ఈ లోకంలో లేదునైనా సమాధానం కానీ మీలో ఉంది మాకు అందుకు మీ సన్నిధికి వచ్చినాం మాకు సమాధానం అనుగ్రహించండి అయోమయ స్థితిలో ఉంటుండగా కుటుంబ పరిస్థితులు అయోమయంగా ఉంటుండగా వ్యక్తిగత జీవితాలు అయమయంగా ఉంటుండగా ఉద్యోగ స్థలాలలో అయామయంగా ఉంటుండగా కెరియర్స్ ఏమవుతాయో అన్న అయమైన స్థితిలో ఉంటుండగా శరీరం అనారోగ్య పరిస్థితులు డాక్టర్స్ ఏమంటున్నారో అన్ని భయంకరమైన అయోమయమైన స్థితులు ఉంటున్నాం నైనా కానీ ప్రభు మీ దగ్గరికి వచ్చినాం మీరే మాకు సమాధానం సమస్త జ్ఞానంలకు మించిన క్రీస్తు సమాధానం మీకు అనుగ్రహించబడుతుందని చెప్పారు కాబట్టి నేను ఆ సమాధానం కొరకు మేము ప్రయాసపడుతున్నాం అది మా అనుగ్రహించండి మీ కొరకు మమ్మల్ని నిలబెట్టుకొని మీరు ఆక్రమణ సిద్ధపరచుకోమని ఏసీ పరిశుద్ధ నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆమె యుద్ధశూర్యుడు అన్న ఒక వాక్యాంశం గురించి మనం కొంతసేపు ధ్యానిస్తాం యుద్ధశూరుడు అంటే ఇంగ్లీష్ లో మ్యాన్ ఆఫ్ వార్ వార్ అంటే యుద్ధం కదా యుద్ధ సూర్యుడు అంటే యుద్ధానికి పోయేవాడు అని అర్థం లేక మ్యాన్ ఆఫ్ వార్ యుద్ధానికి వెళ్ళే మనిషి అని కూడా అర్థం అయితే ఈ మ్యాన్ ఆఫ్ వార్ అంటే ఎవరు సాధారణంగా ఏమనుకుంటారంటే ఈ యొక్క వ్యక్తికి సంబంధించిందేమో అనుకుంటారు కానీ కాదు అది ఎక్కడ ఉందంటే నిర్గమ కాండము పదిహేనవ అధ్యాయంలో ఎవరి దగ్గర ఉన్న బైబుల్ సిట్గా చూసుకోవచ్చు నిర్గమ్మ కాండము పదిహేనవ అధ్యాయము ఇంగ్లీష్ బైబుల్ తెలుగు బైబుల్ రెండిట్లలో చూస్తాం ఎందుకంటే ఇంగ్లీష్ బైబుల్ చూస్తేనే అర్థమవుతుంది పదిహేనవ అధ్యాయము మూడవ వచనం ముందు తెలుగు ఇంగ్లీష్లో చదువుదాం దాని తర్వాత తెలుగులో చదువుదాం ఇంగ్లీష్లో ఏముందంటే ద లార్డ్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వార్ ద లార్డ్ ఈజ్ హిస్ నేమ్ దేవుడు యుద్ధ శూరుడు లేక దేవుడు యుద్ధానికి పోయే మనిషి అని కూడా చెప్పబడుతుంది ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వార్ ద లాడ్ ఈజ్ ఈజ్ నేమ్ అయితే తెలుగుకి వచ్చేటప్పటికీ ఆ తర్జుమాలో ఏమైంది చూడండి యహోవా యుద్ధ శూరుడు యహోవా అని ఆయనకు పేరు అయితే ఇట్లా చదివితే ఏమవుతుందంటే తెలుగుల దాన్ని ఎవరు కూడా జాగ్రత్తగా పరిశీలించారు యహోవ యుద్ధ సూర్యుడు కాబట్టి సరే యుద్ధానికి యుద్ధం యుద్ధం ఆడేవాడు కాబట్టి అన్నట్టు చెప్తారు యహోవ అని ఆయనకు పేరు అంతేగాని యుద్ధ సూర్యుడు అంటే ఒక మనిషి అన్న విషయాన్ని తెలుగులో బైబు తెలుగు బైబిల్లో ఎక్కడ గుర్తించలేరు కాబట్టి తెలుగు బైబిల్ చదివే వాళ్ళు ఒకవేళ ఈ వాక్యాన్ని చెప్పాల్సి వస్తే వాళ్ళకి ఎప్పటికి కూడా అర్థం కదా సత్యం ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వార్ ఇంగ్లీష్ లో యుద్ధ సూర్యుడు అంటే మనిషికి సంబంధించింది యుద్ధం యుద్ధాన్ని యుద్ధం చేసేవాడు లేక పోరాడేవాడు దేవుడు మనిషిలాగా పోరాడేవాడు అని చెప్తుంది వాక్యం కానీ ఆయన మనిషి కాదని నాకు తెలుసు తండ్రి ఆత్మస్వరూపి ఆయన మనిషిలాగా లేడు కదా ఎప్పుడు కూడా పాత కాలంలో ఏసుక్రీస్తు రూపకంగా పుట్టిండు స్వరూపం అంట మందికి సంపూర్ణంగా తండ్రి స్వరూపాన్ని ధరించుకొని వచ్చిండు కానీ అంతకు ముందు మటుకు ఆయన ఆత్మలోనే ఉన్నాడు ఆయన ఎవరికి అనిపించలే కానీ ఈ వాక్యం ఏం చెప్తుందంటే నిర్గామ కాండంలో ఆయన మ్యాన్ ఆఫ్ వార్ అని చెప్తుంది కాబట్టి ఈ మ్యాన్ ఆఫ్ వార్ అన్న విషయాల గురించి నేను కొంత మీతోని ధ్యానించాలని నాశపడుతున్నా మీరు కూడా పాల్గొవచ్చు మీ కూడా ప్రశ్నలు జవాబులు మీకు కూడా మీరు కూడా ప్రశ్నలు వేయొచ్చు మీరు కూడా జవాబు వేయొచ్చు ఎందుకంటే మన గ్రూప్లో మనం అది ప్రోత్సహిస్తాం డిస్కషన్స్ అని కేవలం వాక్యం చెప్తే వినేసి వెళ్ళిపోవడం కాదు డిస్కస్ చేయొచ్చు ప్రశ్నలు అయ్యొచ్చు కూడా కాబట్టి మూడో వచ్చిన మళ్ళా సార్ చూస్తున్నాం యుద్ధశూరుడు యహోవా ఆయనకు పేరు ఇంగ్లీష్లో ఏముందంటే ద లార్డ్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వార్డ్ ద లార్డ్ ఈజ్ ఇస్ నేమ్ కాబట్టి ఆయన మనిషి ఎట్లా యుద్ధం చేస్తాడు మ్యాన్ ఆఫ్ వార్ అన్నంత మాత్రం నా మనిషితో యుద్ధం చేస్తాడా ఆయనతో ఆయన ఆయన యుద్ధం చేస్తే ఎవడన గెలవగలడా అసాధ్యం కదా సృష్టము సృష్టికర్తతో యుద్ధం చేయగలదా ఇంపాసిబుల్ అసాధ్యం అది ఎప్పటికీ కాదు రెండు జన్మలు ఎత్తిన పది జన్మలు ఎత్తినా కాదంటాం కదా అట్లా కానే కాదు అసాధ్యం ఒకటే జన్మ ఆ ఒక్క జన్మలనే ఆయనని ఎదిరించగలవా ఈరోజు చాలా మంది ఎదిరిస్తున్నారు ఆయనకి తిరుగుబాటుతనం చేస్తున్న వాళ్ళంతా ఎదిరిస్తున్న వాళ్ళే కదా ఆయనకి ఆయనకి అవిధేత చూపిస్తున్న వాళ్ళంతా ఆయనని ఎదిరిస్తున్న వాళ్ళే కానీ ఆయన యుద్ధం చేస్తలేడు కాబట్టి మనం ఈ విషయాన్ని ఎట్లా అర్థం ఆయన మనిషిలోనికి వచ్చినప్పుడు మనిషి ఎట్లా యుద్ధం చేయాలా అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన మనిషి హృదయంలో నివసించాలని ఆశపడుతుంది మొదటి నుంచి కూడా ఆదాం కాలం మొదలుకొని ఆదం అవల కాలం మొదలుకొని మనిషిలో ఉంటూ మనిషితో సహవాసం చేయాలని ఆశపడుతున్నవాడు కాబట్టి మనది మనిషికి తిరుగుబడతానని మనకు తెలుసు దాని తర్వాత సైతాను కంచే చేను మేసే అన్నదానికి నిదర్శనంగా ఉండడు ఎందుకంటే ఆశ్రయపురం ఆశ్రయంగా దేవుడు లూసిఫర్ ని ఏదైనా తోటలో పెట్టిండు ఆదామ వాళ్ళకి ఆశ్రయంగా లేక ఒక సర్వీస్గా ఒక సర్వెంట్ గా సపోర్ట్ హ్యాండ్ అంట దేవదూతలని మనుషులకి సపోర్టివ్గా పెట్టిండు కానీ దేవదూతలకి ఇష్టం లేక వాళ్ళు అభిదేత చూపించి చేసి ఎవరినైతే కాయాలనో వాళ్ళనే కాటేసిండు అంటే అట్లా కంచ చేను మేసే అన్న సామెత లూసిఫర్ జీవితంలో నెరవేరింది వాడిని ఆదామ వాళ్ళకి కంచెలాగా పెడితే అది వాళ్ళని కాటేసింది వాళ్ళ జీవితాలని తారుమారు చేసింది నీకైంది నేను సర్వెంట్ లాగా ఉండా నువ్వే నాకు సర్వెంట్ అయితే చూడని వాడు జితాయించింది గెలిచిండు అందుకు దేవునికి వాడి మీద బహు తీవ్రమైన కోపం ఉంది నేను పెట్టింది ఏది నేను పంపించింది ఏందో చేసిన పనేను భూమి మీద నీకు అవకాశమే లేదు ఈ ఈ ప్రాణంలో కేవలం మాంసం ఉన్న జీవులే ఉండాలా కానీ నేను నిన్ను పంపించిన అభిషేకించి కానీ నువ్వేం చేసినావు మనిషికి ఆసనంగా ఉండాల్సింది మనిషిని పాప పూరితం చేసినావు అవిదితలకు నడిపించింది అని దేవుడు బహు భయంకరమైన కోపంతో నాడు టూసిఫర్ మీద ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనం చూస్తాము తన ఊపిరితో వాడిని కాల్చివేస్తాడు చూస్తాం బైబిల్లో తన ఊపిరి చేత వాణ్ణి నిర్మూలిస్తా రెండవ తెసిన రాసిన పత్రిక ఎవరైనా ఉంటే కూడా చదవచ్చు ఎవరైనా బైబిల్ ఉంటే రెండవ తెశలో రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినవి చూస్తాం అప్పుడు ఆ ధర్మ విరోధి ప్రభువైన ఏసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను రెండు విషయాలు అక్కడ మనం చూస్తున్నాం ఏసు ప్రభులోకాలకు వచ్చింది కేవలం మనల్ని పరలోకానికి తీసుకొని కాదు దాని తర్వాత జరిగేది ఏందని అక్కడ ఫస్ట్ లూసిఫర్ కి అక్కడ వాణ్ణి తన ఊపిరి చేత చదువు కదా అప్పుడు ఆ ధర్మ విరోధి బయలపరచబడును ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను సంహరించి నాశనం చేయను అయితే రెండు విధాలు ఎక్కడ తన ఊపిరి చేత వాడిని సంహరించను తన వెలుగు ఈ లోకాలకు వచ్చినప్పుడు తన వెలుగు అన్నట్టు ఆగమనం అంటే డిసెన్షన్ అంటాం రెండు ఉంటాయి బైబిల్లో అసెన్షన్ డిసెన్షన్ అసెన్షన్ అంటే ఆరోహణం కావడం డిసెన్షన్ అంటే ఆగమనం కాబట్టి ఆరోహణం ఆగమనం రెండు అనుభవాలు మనకి ప్రతిరోజు ఆత్మీయ జీవితంలో అవి నెరవేరుతూ ఉంటాయి నువ్వు ఉదయం తెల్లవారులేసి ఐదు గంటలకే ఆరు గంటలకు నువ్వు కూర్చుంటే నీకు ఆగ అంటే అసెన్షన్ అవుతావు ఆయన సింహాసనం చేరిపోయి అతనితో పట్టు కూర్చొని సంభాషిస్తూ ఉంటావు తర్వాత డిసెన్షన్ కిందికి దిగొస్తావు ఆగమనం దిగొచ్చి ఈ లోకంలో పనులు చేస్తూ ఉంటాయి ఈ అనుభవం చాలా మంది క్రైస్తవులకు ఉండదు సేవకులకు కూడా ఉంటుంది కానీ మనకు అది దేవుడు బయలుపరిచిండు కీర్తన గ్రంథాలు మనం చూసినాం తన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద పడి నువ్వు ఆయనతో పాటు ఉండాలా దేవుని యొక్క సింహాసనం అక్కడుందట గొరపిల్ అక్కడుంది ఆయనతో పాటు నువ్వు సింహాసనం అక్కడ నివసించాలంటే నిరపరాధి నిర్దోషమైన హస్తాలు శుద్ధమైన హృదయం ఉండాల కాబట్టి నిర్దోషమైన హస్తాలు శుద్ధమైన హృదయాలు ఉంటేనే కానీ నువ్వు ఆయన పరిశుద్ధ పర్వతం మీదికి ఎప్పటికి కూడా నువ్వు ఆరోహం కాలేవు అసాధ్యం అన్నట్టు కానీ మనకి ప్రతిరోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడు అంత గొప్పలం కాదు మనము కానీ ఆ వాక్యాన్ని నీకు అర్థమైందంటేనే నీకు అనుభవం ఉందన్నట్టు ఎందుకంటే అనుభవం లేని వాడు ఇవి చెప్పలేడు నీకు అనుభవం ఉంటేనే కానీ నువ్వు ఇది గ్రహించలేవు దాన్ని నువ్వు చూపించలేవు ప్రభు ఇప్పుడు నాకు వచ్చిన అనుభవం నేను మనుషులకు చెప్పాలంటే వాక్యం ఎక్కడుంది ప్రభ్వా అంటే ఆయన చూపించే దేవుడు కాబట్టి ఆయనతో పాటు మనం అక్కడుండి సంభాషిస్తూ ఈ లోకలకు మన పనులు ముగించుకొని పోతా ఉంటాం అయితే ఇక్కడ ఏమంటుండే దేవుడు తన ఊపిరి చేత సంహరించి తన ఆగమనపు వెలుగు చేత నాశనం చేయండి సంహారము నాశనం అంటే వాడిని సంహారం అంటే చంపడమే కదా అంటే సైతాన్ని చంపుతారనుంది కానీ వాడు చావాడు కదా వాడు స్పిరిట్ కూడా రకమైన స్పిరిటే కదా అన్క్లీన్ స్పిరిట్ అది శాశ్వతంగా నాశనం చేస్తారనుంది వాక్యం చాలా తేటగా ఆయన చూస్తాం నిర్గామా కాండంలో అయితే పదిహేనవ దాంట్లో ఆయన ఫరవదంలో అతని సేనను సముద్రంలో పడద్రోసం అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయి అగాధ జలములు వారిని కప్పెను వారు రాతి వలె అడుగంటివి పోయి నీ దక్షిణ యహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించను యహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితగగొట్టును కాటిక్కడంతా ఈ పదిహేనవ అధ్యాయం అంతా జ్ఞాపకం తీసుకుంటున్నాడు మోషే ఏ రీతిగా దేవుడు వాళ్ళని విమోచించిండు శత్రువు నుంచి అని ఆశ్చర్యమైంది అయితే ఆయన ఏ రూపకంగా యుద్ధ అంటే నీ చేతికి యుద్ధాన్ని నేర్పించి యుద్ధ సూర్యుడిగా ఎందుకంటే నీలో నివసించినప్పుడు ఆయన నిన్ను యుద్ధ సూర్యుడిగా కాబట్టి ఆయన యుద్ధ అని ఎందుకు పేరు చెప్పిండంటే ఎప్పుడైతే ఆయన నీలోకి వచ్చి నివసిస్తాడో నువ్వు యుద్ధానికి పొత్తును అది పాయింట్ ఆయన ఎప్పుడు మనిషి కాడు కానీ నీలో వచ్చి నివసించినప్పుడు ఆయన ఆయన నీ చేతులకి అది నేర్పిస్తుండే ఎట్లా యుద్ధం చేయాలని కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా యుద్ధశ్వర్యుడు దేవుడైతే నిన్ను యుద్ధశ్వర్యునిగా నడిపిస్తున్నాడు నీలో ఉంటూ కాబట్టి ప్రతి క్షణం నువ్వు ఈ లోకంలో నడుస్తున్నావంటే నువ్వు ఆత్మలో చూసుకోవాలా ఒక అడుగు నువ్వు ముందుకేస్తున్నావు అంటే దేవుడు ముందుకేస్తుండే అడుగు నీతో పాటు ఎందుకంటే నీలో ఉండి నడిపిస్తుంది మనం అదే పాట పాడతాం నావిక నావిక నడిపించు అని ఏంటంటే నీ నామ ఎటుపోవాలనో ఆయన నావికుడు కాబట్టి ఆయన నడిపిస్తుంటాడు ఇది కూడా అంతే ఆయన ఎప్పుడైతే నీ హృదయాన్ని వచ్చి కూర్చుంటాడో ఆయన యుద్ధశ్వరుడిగా నిన్ను తయారు చేస్తున్నాడు అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన నేను యుద్ధానికి నడిపించినప్పుడు నీ చేతిలో కట్క ఉండాల నీ చేతిలో ఖచ్చితంగా కట్కం ఉండాలా ఎందుకంటే యుద్ధానికి పోయేవాడు సంపూర్ణంగా తయారు కావాలా దాని తర్వాత వాళ్ళ చేతిలో కట్కం ఉండాలా ఇది ఆత్మీయ పోరాటం అని మనకు తెలుసు ఈ లోకంలో చీకటికి వెలుగుకి పోరాటం ఇది వెలుగుకి చీకటితో ఏ సంబంధం లేదు ఏ పొత్తు ఉండదు వెలుగుని చూస్తే చీకటి పారిపోతుంది అంతగా పవర్ఫుల్ వెలుగుని దేవుడు మనకి ఇచ్చాడు కానీ మనం భయపడుతుంటాం పరిస్థితులను చూసి భయపడిపోతా ఉంటాం మనం భయపడద్దు భయపడేవాడు సేవ్ చేయలేడు దెబ్బలు తింటాం తనం తింటాం తిట్లు తింటాం పోలీస్ కేసులు కోర్టు కేసులు అని భయపడేవాడు ఎప్పుడు కూడా సేవ చేయలేడు మతైసు వార్తలో ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన యుద్ధానికి సిద్ధపరిచి దేవుడు యుద్ధశ్వరుడు మ్యాన్ ఆఫ్ వార్ అయినా ఆయన మతైసు వార్త పదవ అధ్యాయంలో మనం ఛాన్సలు చూస్తూ ఉంటాం అధ్యాయం గురించి ఎక్కువ ఆయన ప్రేమించేవాళ్ళు ఆయన సేవించే ఎట్లా ఉండాలనే విషయం అక్కడ చెప్తా పదవ దీన్ని మనం ఎప్పుడు తరచుగా చూస్తూ ఉంటాం మా తీసు వార్త అయితే ముప్పై నాలుగవ వచనంకి వచ్చేప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే భూమి మీదికి సమాధానమును పంప వచ్చిందని తలంచకుడి ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు అయితే దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతికి ప్రకటిస్తూ ఉంట నేను అక్కడ ఏముందంటే ఒక మనిషి ముప్పై ఐదవ వర్షంలో ఒక మనిషినికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి ఆమె అతకును విరోధము పెట్టవచ్చు తిని ముప్పై ఒక మనిషిని ఇంటి అతనికి శక్తులు లాగుదురు ఈ ముప్పై ఏడులో తండ్రి నేనను తల్లి నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారుని నేనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు మరి ఎవడు పాత్రుడు ముప్పై ఎనిమిదవ శానం తన సెలవును ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు ముప్పై తొమ్మిదిలో తన ప్రాణము దక్కించుకున్న వాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్న వాడు దాన్ని దక్కించుకును నలభై వర్షం మిమ్మను నన్ను చేర్చుకును నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని నలభై ఒక ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును ఈ సీక్రెట్ మీకు అర్థమైతే ప్రతి విషయంలో మీకు విజయమే ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడు నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతి మంతుని ఫలము పొందును ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం ఈస్లో చెప్పిన వాక్యాలలో ఎందుకంటే నిజంగా దైవజనుడు ఎవరో నువ్వు బహు జాగ్రత్తగా పరిశీలించి స్టడీ చేసి అతన్ని నువ్వు చేర్చుకోవాల అప్పుడు అతన్ని దగ్గర ఉన్న ఫలం నీకు వస్తుందంట ఎన్నిసార్లు చూపించిన వాక్యం అబ్రాహ్మ ఫలం లోతుకు వచ్చింది ఫలం ఏలియా ఫలం ఏలిషాకి కానీ ఏలిషా ఫలము ఇక్కడిని విడిచిపెట్టి వెళ్ళిపోయినని కూడా చూపించింది తన సమాధి తన సమాధి తోటలో విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కొంతకాలం తర్వాత చనిపోయిన వాడిని ఏల్ష సమాధిలో పాతి పెడితే వాడు బ్రతికి లేయడం చూస్తాం మనం అంటే సమాధి తోటలో త పాతి పెట్టేసి పోయండి ఆయన తలాంత్ ఆయనకున్న ఆ దుప్పటి కాబట్టి మీకు ఇది సీక్రెట్ నేర్చుకోవాలి నిజంగా ఎవరు దైవజనులు ఎవరు దేవునితో బహు సన్నిహితంగా జీవించిన వాళ్ళు వాళ్ళని మెభరించండి మీరు ఇప్పుడు బహుధనికులుగా ఉన్న పాస్టర్స్ దగ్గర పోతే మీరు కూడా బహుధనికులు అవుతారు అది సీక్రెట్ ఈ వాక్యం ప్రకారంగా కానీ అది నీ తీరు నాది కాదు నువ్వు ధనికునివి కావాలనుకుంటున్నావా అక్కడికి పో మంచి ఆరోగ్యంగా ఉన్న పాస్టర్ సేవ చేసే దగ్గర పోతే మీకు కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది అది సీక్రెట్ బహుగా బైబుల్ జ్ఞానం ఉన్న పాస్టర్ దగ్గర పోయి ఆ కూర్చుంటే నీకు ఆ జ్ఞానం వస్తుంది అది సీక్రెట్ ఆ ఫలం నీకు వస్తుంది బహు తెలివిగల వాడున్నాడు అనుకోండి సేవకుడు వాని మినిస్ట్రీలను బయలు కూర్చుంటే ఉండవని కూడా మనకు తెలుసు అందరికీ అన్ని తలాంతులు కూడా కొందరికి కొన్ని ఉంటాయి కొందరికి కొన్ని ఉండవు కొందరికి ఎక్కువ ఉంటాయి కొందరికి తక్కువ ఉంటాయి అంతే తెలియదు కానీ అందరికీ ఏదో ఒక తలాంత మినిమం ఒక్కటన్ని ఉంటుంది అందు గ్రహించి దాన్ని వాడుకుంటేనే నీ బహు నీ జీవితంలో నీ ఉద్యోగ స్థలంలో నువ్వు ఉన్నత స్థితికి ఎదుగుతావు అయితే ఇక్కడ మెయిన్గా చెప్తుండేంటంటే నేను భూమి మీదికి బాగా అర్థం చేసుకోండి భూమి మీదికి అన్నాడు భూమి మీదికి సమాధానం పంపవచ్చు అని తలం చెప్పుడు ఖడ్గముని కానీ సమాధానాన్ని నేను రాలేదు సమాధానం అనేది మనిషి హృదయంలో ఉంటుంది కానీ భూమి మీద ఉండదని మనకు తెలుసు కానీ భూమి మీదికి ఏం చేస్తున్నాడు ఖడ్గం చేస్తున్నాడు ఎందుకో ఊహించుకోండి ఇప్పుడు భూమి మీద ఖడ్గం ఎందుకు అంటే యుద్ధానికి కావాలి కాబట్టి ఈ భూమి మీదనే యుద్ధం జరుగుతుంది దుష్ట శక్తులన్నీ అక్కడి నుంచి వచ్చేసి ఈ భూమి మీద కూర్చొని కబ్జ చేసుకొని మనిషిని బానిసగా చేసుకుంది అసలు ఉల్టా మనిషికి వాడు బానిసలాగా దేవుడు తయారు చేస్తే దేవుని దేవుని దూతలన్నీ మనకి ప్రొటెక్షన్ హెల్ప్స్ లాగా పెడితే వాళ్ళు ఉల్టా తిరిగిండ్రు మన దగ్గరికి వెళ్ళి అథారిటీని పనిచేసుకున్నారు ఎందుకంటే మనకంటే కొంచెం ఎక్కువ శక్తివంతులు కాబట్టి వాళ్ళు కానీ ఒక్కటే సీక్రెట్ ఎప్పుడైతే నువ్వు ఏసు ప్రభుని సొంత రక్షకంగా స్వీకరించి ఆయన పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటావో వాటి మీద నీకు అధికారం వస్తుంది ఎందుకంటే ఆయన సమస్తం మీద అధికారం తిరిగి పొందుకున్నాను అంటాడు మతైసు వారితో ఇరవై ఎనిమిది ఉదయం ఇదిగో నేను సమస్తం మీద అధికారం పొందుకున్నాను ఆకాశం అందిను భూమి అందును భూమి ప్రతి దాని మీద నేను అధికారం పొందుకున్నాను కాబట్టి ఆ అధికారాన్ని ఆయన బిడ్డలకి ఇచ్చిండని శ్రీరోంలో రాష్ట్ర పత్రిక అధ్యాయంలో నేను ఎన్ని సార్లు మీకు కాబట్టి మీరు ప్రతి దానికి భయపడతా ఉంటారు దేని విషయంలో భయపడకుండా ఆయన నీకు అధికారం ఇచ్చిండు కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతిదీ నీ మాట వినాల్సిందే కానీ ఆయన నీకు అధికారం ఇచ్చిన మనిషి నువ్వు అప్రితరంగా జీవిస్తే అవి కావు అవి ఉల్టా దుష్ట శక్తులు నీ మీదకి వచ్చి ఛాలెంజ్ చేస్తాయి నేను పట్టుకుంటే గొంతు తీసుకుతాయి అవకాశం ఇవ్వదు నువ్వు బహు ఈ యుద్ధంలో పోవాలంటే ఇప్పుడు ఆ కడ్గము భూమి మీద పెట్టిపోయిండి ఆయన బాగా అర్థం ఆయన పోతా పోతా భూమి మీద కడ్గం పెట్టేసి వెళ్ళిపోయిండు ఎందుకు యుద్ధం జరుగుతుంది భూమి మీద స్టార్ట్ నువ్వు కొట్లాడుతుంది ఎవరితో అని చెప్పండి ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రిక సార్ చూడండి ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయం ఎఫ్ఎస్ఎ పత్రిక ఆరవ అధ్యాయం అక్కడ ఏం చెప్తుంది అంటే పదవశం నుంచి తుదక్కు అంటే ఈ లోకపు ముగింపు దశకు చివరికి అనటు తుదకు అంటే చివరికి రక్షణ అనుభవం పొందుకొని పరిశుద్ధ స్థలం నివసించి అతి పరిశుద్ధ స్థలంలో ప్రతిరోజు పోయి దేవునితో సంభాషించి నువ్వు ఈ లోకలకు వచ్చేవాడు ఇప్పుడు నువ్వేం చేయాలా ఈ కాలం ముగించే టైం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండండి భయపడద్దు ఏమైపోతుందో అని భయపడకండి వాడు డాక్టర్ ఏదో మాట మాట్లాడితే భయపడిపోతున్నారు గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఏదో మాట మాట్లాడితే భయపడిపోతున్నారు అధికారులు ఈ లోకంలో ఏమి మాట్లాడినా మనుషులు భయపడతారు అధికారులకి ఉద్యోగ స్థలంలో భయపడతారు బయట సంఘంలో పెద్ద వ్యక్తులకి భయపడతారు గవర్నమెంట్ సిస్టమ్స్కి పోతే పోలీసులకు భయపడతారు లాయర్లకు భయపడతారు అథారిటీస్కి భయపడతారు బ్యూరోక్రాట్స్కి భయపడతారు జీవితాంతం భయము నీకు దాస్యపు ఆత్మ నివ్వలేదంటాడు కదా దత్తపుత్ర ఆత్మనిచ్చిన ఎందుకు భయం నీకు దాస్యపు ఆత్మ అంటే భయం కానీ నీకు స్వాతంత్రం ఇచ్చండి దాస్యం నుంచి ఆయన కుమారుడుగా చేసుకున్నాడు దేవుని కుమార్లము కుమార్తెల్లాగా ఉన్న మనము ఎందుకు భయపడతాం చెప్పండి బలవంతులు కావాలంతే ఎందుకంటే భూమి మీద ఆయన కట్కం పెట్టిండు ఎందుకు అంటే నువ్వు పోరాడాలి కాబట్టి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ హృదయలకు వచ్చి కూర్చుంటాడు నీకు నేర్పడు చేతులకు ఎట్లా యుద్ధం చేయాలి కాబట్టి ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఈ కత్తి ఎక్కడుంది భూమి మీద నేను వెతుక్కోవాల నాకు తెలుసు నా చేతిలోనే ఉంది కత్తి నా హృదయా ఉంది నా కత్తి ప్రతిరోజు నా బైబిల్ నా చేతిలోనే ఉంటుంది అదే కత్తి రెండంచుల వాడి గల కట్కి కట్కం కాబట్టి నేను ఏం చెల్ల ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులై ఉండండి ఫస్ట్ పాయింట్ దేని విషయంలో భయపడద్దు అయ్యో అనద్దు అమ్మో అనద్దు బ్రదర్ ఎట్లా బ్రదర్ అట్లా బ్రదర్ అంటే అట్లా నా అనాలంతే అయ్యో అమ్మో ఎట్లా బ్రదర్ అనద్దు ఏమైంది బ్రదర్ బ్రదర్ అట్లా అడగద్దు ఓహో అట్లా నా బ్రదర్ అనాల ఏం అనట్టు ఎంత పెద్ద సమస్యను అట్లా నవరద సరే మనం ముందుకు వెళ్దాం ఇప్పుడు ప్రార్థన చేస్తాం అని ఆరంభిస్తాం కాబట్టి ఇప్పుడు ఈ సిటీ మీద పెద్ద బాబ పండును ఉపయోగపడద్దు ఎందుకంటే వారిని సచ్చిన వాడివి కదా ఎందుకు నీకు తపన ప్రాణ గురించి కాబట్టి మీరు బలవంతులైండాలి తర్వాత మీరు అపవాది తంత్రాలను ఎదిరించటకు శక్తిమంతులు అగనట్లు మీరు శక్తివంతులు కావాలా అపవాది తంత్రలను ఎదిరించాలంటే మీకు శక్తి కావాలా పరిశుధాత్మ శక్తి ప్రతిరోజు ఉదయం పరిశుధాత్మ అభిషేకం పొందుకోకుండా పోకండి ఎక్కడికి ఎందుకంటే యుద్ధం స్టార్ట్ అవుతుంది ఉదయం లేవు రక్షింపబడ్డ ప్రతి ఒక్కడు యుద్ధంలో పోతున్నాడంతే తెలిస తెలియకన్నావు వచ్చేసినారు కానీ వచ్చినాక మటుకు నువ్వు యుద్ధంలో ఉన్నావు నువ్వు ఒక సోల్జర్ ఆయన్ని చేతిలోకి నేర్పిస్తారట్లు యుద్ధం చేయాలన్నా సిద్ధపడడం నేర్చుకోవాలి మన బాధ్యత కాబట్టి ఎట్లా ఎదిరించాలా అంటే వాడి మంత్రాలు వాడి విధానాలు ఆయుధాలు వాటి అన్నిటిని నువ్వు ఎదుర్కోవాలా అందుకు నీకు శక్తి కావాలా సైతాని మీద నువ్వు విజయం పొందాలంటే పరిశుధాత్మ శక్తి లేకుండా ఏమి చేయలేవు నువ్వు ఎందుకంటే పరిశుధాత్మ దేవుని యొక్క ఏసిన యొక్క వాక్యలని అన్నింటినీ జ్ఞాపకం చేస్తాడు ఆ వాక్యలని సైతాన్ని మీద వాడితే వాడు ఓడిపోతాడు మళ్ళా కొంతకాలం తర్వాత వస్తాడు ఇంకొక ట్రయల్స్ చేస్తాడు ఇంకొక విధంగా చేస్తాడు వాడు రకరకాలుగా మనల్ని పడవట్ని చూస్తూ ఉంటాడు కొన్నిసార్లు దురాత్మల చేత మనల్ని శోధిస్తుంటాడు మరి కొన్నిసార్లు అపవిత్రాత్మక చేత శోధిస్తూ ఉంటాడు ఎందుకంటే దురాత్మకి పడిపోకుంటే అపవిత్రాత్మక పడిపోతారు చాలా మంది గమనిస్తాయి స్త్రీలు పురుషులు మనం దేనికి పడిపోం అని చూపించినా కూడా ఏంటంటే పాత కాలంలో నీతి ఏడు మార్లు పడ్డాలు అని కొత్త నిబంధన అసలు పడినే పడడు నీతిమంతుడు అయితే ఎందుకు పడతాడు పిచ్చోడు పడేటోడు ఎట్టి పరిస్థితుల్లో పడడు వాడు నీతిమంతుడు సమస్తాన్ని పెంట గొప్పగా ఎంచుకున్నవాడు చచ్చిన శవము నడుచుకుంటా పోతుంది లాగా దానికి ఏం కాదు అది ఎవరికి హాని చేయదు ఎవడన్నా హాని చేసినా దానికి ఏం కాదు కాబట్టి ఇప్పుడు చూడండి మీరు శక్తిమంతులు కావాలంటే ఏం చేయాలా దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోను ఇవి ఒక్కటర్థం కావాలి నీకు అంతే కొన్ని సంవత్సరాల క్రితం ఇవన్నీ నేను విశదీకరించినా కానీ మనకు అవకాశాలు ఈ రికార్డింగ్స్ నోట్స్లన్నీ ఎట్లా మనము ఎదుర్కోవాలా ఈ ఖడ్గాన్ని ఎట్లా నువ్వు ఎట్లా వాడి తంత్రములని కూలగొట్టాల అయితే మనకు తెలుసు వాడి తంత్రంలో ఎన్నో విధాలు కొట్టాయను వాడు లోకాతమైన జ్ఞానం వితండము వితర్కము తీసుకొని వస్తూ ఉంటాడు వాటి మీద ఒక్కసారి కత్తి చురాల రుణిపించాలి విని ఇష్టాలు పడిపోతే ఎట్లా కుప్పలు వాడు ఎన్ని తలపులు వచ్చినా నువ్వు కత్తి లేవని తల వాడు ఎటువంటి శోధించినా కత్తిని పట్టుకో కత్తి ఏం చెప్తుంది వేడు కత్తి చూసుకో వచ్చేస్తుంది మీదకి అని భయపెట్టాలి వాడు నిజంగా భయపడతాడు దుష్ట శక్తులు నువ్వు అంటే గజగజ వణుకుతాయి ఎందుకంటే నీలో ఉన్నవాడు ఏశ్వరవు కాబట్టి కాలిపోతున్న భయపడి పరిగెత్తిపోతా నీ దగ్గర అంత శక్తి ఉంది కాబట్టి ఎప్పుడన్నా నన్ను నా అవకాశం ఉంటే విశదీకరిస్తే వీటన్నిటి గురించి ఏం చేయాలంట అపవాది తాంత్రంను ఎదిరించటకు శక్తిమంతులా ఉన్నట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకును అంగం అంటే శరీరంలోని అవయవాలు అవయవాలు అన్నీ కవరేటట్లు ధరించుకోవాలంట వస్త్రం కవచం కవచం ధరించుకోవాలి వస్త్రంగా కవచం ఏల అనగా ఇప్పుడు పన్నవచనం ఇది అర్థమైనాక నేను ఐదు నిమిషాలలో వాక్యాన్ని క్లూజ్ చేస్తాను ఏల ఫస్ట్ ప్రిపరేషన్ నేను ఎన్నిసార్లు చెప్తా ఉంటా మీరు స్టేజ్ మీద ఎక్కకముందు ప్రిపేర్ కాకుండా పోవద్దు వాక్యం నోట్స్ రాసుకోకుండా పోవద్దు కొందరికి ఎక్కువ జ్ఞాపకా శక్తి ఉంటుంది నాకు ఉండదు కాబట్టి నేను రాసుకుంటా కంపల్సరీ పోయినాక అవి చూసుకుంటే చెప్తా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఎక్కడ కొంతసేపు ఆపాలా వాళ్ళ తను ఎట్లా ప్రార్థన చెప్పేయాలా వాళ్ళ నుంచి ముందు కొనసాగాల దాన్ని ఎగ్జాక్ట్లీ ఎక్కడ స్టాప్ చేయాలా వాళ్ళు సిద్ధ పర్సనల్ ఇంకొక ఐదు నిమిషాల్లో ఆపేస్తున్న వాక్యం మనం సిద్ధపరుస్తా ఇంకొక అర్ధ గంట ఇంకొక పావు గంటలు ముగిస్తున్నా అట్లా నేను ప్రతిసారి సిద్ధపరుస్తా ఉంటావాళ్ళ ప్రతిసారి మనం అట్లా సిద్ధపరిచే వాళ్ళ లాగా కూడా సిద్ధపడాలి కదా ఫస్ట్ ఫస్ట్ నువ్వు సర్వంగా కవచం ధరించుకోవాలా దాని తర్వాతనే యుద్ధం మనం పోరాడుతుంది ఏవడుతున్నా అక్కడ చూడండి ఈరోజు నేను ఏవి కూడా చూపించాను కానీ ఒక దినం ఇవన్నీ నేను మీకు చూపిస్తా ఎన్నో సమస స్టడీస్ ఇవన్నీ మళ్ళా తిరిగి వస్తున్నాయి మనము మనం పోరాడుతున్నాం ఈ లోకంలో ఎవరితో పోరాడుతున్నాం తెలుసా శరీరులతో కాదు అంటే మనుషులతో కాదు పశువులతో కాదు మనం పోరాడుతుంది ఎవరితోనంటే బాగా తెలుసుకోండి ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు ప్రకృతి సంబంధం అనే కానే మొదటిదిగా ప్రధానులతో అంటే లీడర్స్ ఎవరా లీడర్స్ నేను ఇప్పుడు చెప్పాను మీరు మీకుంటే ఆసక్తి ఉంటే వెతుక్కోండి కానీ ఒకరోజు నేను తప్పగా వీటన్నిటినీ చూపిస్తా దీటేళ్ళుగా తర్వాత అధికారులు ఎవరి అధికారులు తెలుసుకోవాలి మీరు ఇది లోకాతీతమైందా కాదా అన్నట్టు తెలుసుకోవాలా తర్వాత ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులు ఎవరు వీళ్ళ అంధకార సంబంధులు అంటే సైతాన్య ప్రజలు వీళ్ళంతా ఎవరు అన్నట్టు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ తర్వాత చూడండి ఆకాశ మండల మందున్న దుర్మ దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము ఇది నీకు అర్థం కావు నువ్వు కొట్లాడుతుంది ఎవరితోంది తెలుసా ఇప్పుడు ఉల్టాబో ఆకాశ మండల దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము ఎప్పుడు చేసినావు బ్రదర్ నువ్వు అక్కడికి పోవాలి కదా ఆయనతో పాటు సంభాషించాలా కదా ఇవన్నీ అక్కడ రెడీగానే నేను పోనేయకుండా లోపలికి వాడు పోడు పోనిచ్చేమని పోనీడంటాడు వేసుకోవు మీరు పోరు పోనిచ్చేవాడిని పోనీయకుండా అడ్డగిస్తున్నారు సున్నం కొట్టిన సమాధులు మీరు అంటాడు సైతాన్ కూడా అంతే వాణి అనుచరులు అందరూ ఆ యొక్క ఆకాశ మండలంలో జమ అయిపోయారు పోయి నరువుడు కూడా భూమి మీదకి దేవుని సరిధికి పోనీయకుండా వాళ్ళని అక్కడ అడ్డగిస్తా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా భూమి మీద ఉన్నావు నువ్వు కత్తి ఇచ్చి ఇప్పుడు ఆ కత్తి తీసుకొని నువ్వేం చేయాలా పోయి వాళ్ళ మీద రులిపించాలి ఆ చీకటి శక్తులు ఆకాశ మండలం ఆకాశ మండలం అంటే అది అదొక లేయర్ అన్నట్టు ఆత్మీయ లేయర్ అక్కడ అన్ని జమాయి ఉన్నాయి వాళ్ళు ప్లాన్స్ చేసుకుంటారు భూమి ఎట్లా కొట్టాలా మనుషులని ఎట్లా యాక్సిడెంట్స్ చేయాలా ఎట్లా రోగాలు పెట్టాలా ఏ ఒళ్ళో ఏ రోగం పెడితే వాడు పడిపోతాడు వాడి కాలం ముగిస్తుంది అని చెప్తా ఉంటారు ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే ఎక్కువ రోగాలు క్రైస్తలనే ఉన్నాయి అనిపిస్తుంది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ నాకు అనిపిస్తుంది అట్లా ఎక్కువ రోగములు క్రైస్తవులనే ఉంటాయి ఎందుకంటే వాడు పడగొట్టాల్సింది నిన్ను ఫస్ట్ ఆల్రెడీ పడిపోయిన వాడు పడగొట్టతే అర్థం లేదు కదా కాబట్టి నిలబడ్డ నిన్ను పడగొట్టని వాడు ఎన్నో సన్నదాలు చేస్తూ ఉంటాడు ప్లాన్స్ చాలా మంది పడిపోయారు కూడా అట్లా మనం మనల్ని ప్రతి దశలో కాబట్టి మీరు ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నారు అందుకు మీకు ఖడ్గం ఇచ్చిండు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రక్త సంబంధికుల దూరి వాడిని వ్యతిరేకంగా ఉన్నాడు మనం ఖడ్గం రులిపించల మీద ఇది వాక్యం కదా ఖడ్గం అనేది వాళ్ళ మీద ఆ ఖడ్గాన్ని తిప్పినప్పుడు వాళ్ళలో ఉన్న దురాత్మ వాడు నశించిపోతాడు పారిపోతాడు వాళ్ళ అందుకి చిన్న ఖడ్గం ఒక తండ్రి ఒక వ్యక్తి ఒక ఇంటి వా ఒక ఇంటి వాడే ఇంటి వారే తనకి వ్యతిరేకంగా వైదరన్నాడు పోయి పొందు రోజియాల కత్తి ఎవరిని వ్యతిరేక వాళ్ళ మీదకి ఈ ఆత్మ ఖడ్గం బైబిల్ అనే కత్తిని రుల్పించి ఒక్కసారి తిప్పు వాళ్ళ మీద ఫినిష్డ్ దురాత్మాన్ని పటపట పడిపోవాల్సిందే వాళ్ళ నుంచి అయితే పదమూడవ వచనంలో ఒక విషయం ఉంది పద్నాలుగో వచనం నుంచి ఈ కవచాల గురించి చెప్పడండి సర్వాంగ కవచాల గురించి చెప్పిండు కానీ పదమూడ వచనంలో ఏమన్నాడంటే అందుచేత నువ్వు మీరు ఆపద్ది మందు ఎప్పుడు ఎదిరిస్తారో బాగా చేసుకోండి ఎప్పుడు ఎదిరించాలో వీటన్నిటిని ఆపద్ది మందు వారిని వారిని అన్నాడు ఒక్కడు కాదు ఇది నువ్వు ఒక్కడితో కొట్లాడుతున్నావు అనుకుంటున్నావు కాదు ఎన్నో ఉన్నాయి చీకటి శక్తులక్క ప్రధానులు అధికారులు అంధకార సంబంధులకు లోకనాదులు ఆకాశ మండలి దురాత్మ సమూహములు కాబట్టి ఈ నాలుగు గుంపులతో నువ్వు పోరాడుతున్నావు ప్రధానులు అధికారులు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు ఆకాశ దురాత్మలు ఇవి నాలుగు ఈ నాలుగిటితో యుద్ధం పోరాడమంటే నువ్వు మనుషులతో పోరాడుతున్నావు మెంటల్ అన్నట్టే కదా నీ ఉద్దేశంలో పోరాడుతున్నావు నీ డబ్బు గురించి పోరాడుతున్నావు నీ కుటుంబీకులతో పోరాడుతున్నావు నీ తల్లిదండ్రులతో భార్య భర్తలతోని పిల్లలతోని పోరాడుతున్నావు మెంటల్ కాకపోతే ఏం చెప్పండి నువ్వు పోరాడాల్సింది ఎవరితోని ఈ నాలుగు గుంపులతో ప్రధానులతోనూ అధికారులతోనూ లోకనాదులతోనూ ఆకాశం దురాత్మలతోనూ లాస్ట్గా చెప్పండి వీళ్ళతో నువ్వు పోరాడుతున్నావు అంటే వీళ్ళలో ఉన్న దురాత్మతో నువ్వు పోరాడుతున్నావు నీ ఆత్మ కట్గాని వాడు చూస్తే సగం అక్కడే చచ్చిపోతున్నాడు నీ యుద్ధం లో వాళ్ళాడు వాడు కాబట్టి పదమూడవశనం బహు ప్రాముఖ్యమైంది ఏంది అదంటే మీరు ఆపద్ది మందు వారిని ఎదిరించుటకు అంటే ఈ నాలుగు గుంపులను ఎదిరించటకు సమస్తమును నెరవేర్చిన వారై సమస్తము అంటే బైబుల్ వాక్యాలన్నీ నీకు అర్థమైన వాక్యాలను అన్నిటినీ సంపూర్ణంగా నేను నెరవేర్చిన వాడవై నిలవబడుటకు శక్తిమంతులగినట్లు కవచమును ధరించుకొని కాబట్టి ఈ కవచము ఈ లోకమైనది కాదని చెప్తుంది వాక్యం ఇవన్నీ ఆత్మీయమైన కవచాలు ఒకసారి కళ్ళు మూసుకొని చూడండి ఎట్లా ఉంటాయి ఆ కవచాలు ఒక మనిషి వేసుకుంటే యుద్ధంగా పోతున్న వాళ్ళ లాగా ఉంటాడు సైనికుడిలాగా కాలంలో ఉండే సైనికుడు నిజంగా అవన్నీ వేసుకొని వెపన్స్ నీ జీవితం నీ అంతరంగ పురుషునికి సంబంధించిన విషయాలు ఇవన్నీ పద్నాలుగు వర్షంలో ఆ కవచాలు ఏందో చెప్తున్నాడు చూడండి ఏలనగా మీరేం భరించుకోవాల మీ నడుమునకును నడుమునకు సత్యము అను దట్టి ఫస్ట్ పాయింట్ సత్యం నడుముకి సంబంధించింది ఇది వాక్యం నడుము అనేకంటే ముఖ్యమైనది బాడీ పొజిషన్లో నడు మీదనే అంత బ్యాలెన్స్ అయితే పైన భాగం తర్వాత నడుము నుంచి తాయి కాళ్ళ మీద బరంగా ఉంటుందంట భారం కాళ్ళు గట్టిగా అయితే ఆత్మీయ స్థితులు ఇవని చెప్పటే మొదటిది నడుమునకు సత్యము అను దట్టి కట్టుకోవాల తర్వాత ముసుగు హెల్మెట్ నీతి అను మై పాదములకు సమాధాన సువార్థములైన సిద్ధ మనసన్ను జోడు తొడుక్కొని నిలవబడు ఇవేమున్నాయి అక్కడ సత్యము అని దట్టి నీతి మైమరువు పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడ్లు మొత్తం మూడవి ఐ కాంగ ఇవన్నీ గాక పదహార వర్షంలో విశ్వాసము అను డాలు దానితో మీరు దుష్టిని అగ్ని బాణములని అన్నిటినీ ఆర్జుటకు శక్తిమంతులవుదరు ప్రతి దశలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నట్ల మీరు శక్తివంతులు అవుతారని ఎందుకంటే శక్తి లేకుండా నువ్వు యుద్ధంలో పోరాడలేవు పాదములకు సమాధాన సువార్థ వలన సిద్ధ మనసును జోడ్లు తొడుక్కొని నిలవబడి ఇవ్యూగాక విశ్వాసమును డాలు చేత పట్టుకొని డాలు అంటే అది షీల్డ్ అంట లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ తోని పట్టుకుంటారు రైట్ హ్యాండ్ తోని కత్తి పట్టుకుంటారు వాడు కొట్టినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ డాలుని అట చూపిస్తాం అది కాపాడుతూ ఉంటుంది డిఫెన్సివ్ నీ చేతిలో ఉన్న కత్తి ఏమో అఫెన్సివ్ లాగా ముందుకు తీసుకొని పోతా ఉంటుంది తర్వాత నడు నాకు కదా ఇవన్నీ గాక విశ్వాసం అన్న డాలు పట్టుకునేది దానితో మీరు దుష్టుని అగ్ని బాణంలో అన్నింటినీ ఆర్పుటకు శక్తి మంతులు అదురు ప్రతిసారి శక్తి మంత్రగుతారని చెప్తున్నాడు ఎప్పుడు తెలుస్తుంది నీకు శక్తి ఉందా లేదా అనేది యుద్ధంలో పోతేనే కదా నువ్వు అవాయిడ్ చేస్తే కాదు లేదని ఏదైనా విషయం ప్రేజ్ అంటే కాదు నువ్వు యుద్ధానికి పోవాల బయటికి వెళ్ళాల మరియు రక్షణ అను శిరస్థానమును దేవుని వాక్యం అను ఆత్మ కాడ్గమును ధరించుకున్నాడు ఇది ప్రకృతి సహజంగా చెప్పబడింది కాదు ఇవన్నీ ఆత్మీయమైనవి ఇవన్నీ వేసుకుంటేనే నువ్వు సంపూర్ణంగా ఈ యుద్ధానికి సిద్ధపడినట్టు నువ్వు పోయప్పుడు ఎవరి మీద యుద్ధం గెలుస్తున్నావు సైతం సమూహాల మీద చీకటి సమూహాల మీద లోకనాదుల మీద అధికారుల మీద నువ్వు విజయం పొందబోతున్నావు విజయం దేవుడు మనకు అందరికీ నేను ప్రార్థిస్తున్నాను కత్తి పట్టుకోవడం మటుకుని మీ బాధ్యత ఎందుకంటే భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిండు దేవుడు ప్రభు ఆ పరిశుద్ధల మీకు మదనాలు వేసయ్యా ఆ కత్తి మేము చేత పట్టుకొని సైతాన్ని మేము వెంపడించాలా వాడిని వెంబడి పరిగెత్తాలా ప్రతి దీవాన్నింటే పరిగెత్తాల దుష్టచంటే పరిగెత్తాలా రోగాల వెంట పరిగెత్తాలా కష్టాల వెంపడ నష్టాల వెంబడ పరిగెత్తాలా ప్రభు మోసం ఎవరు చేసిండ్రో మోసం వెంటల మేము పరిగెత్తాలా ఆ దురాత్మలన్నిటినీ ఆ కడ్డంతో నాశనం చేయాల మీరు ఊపిరితో సైతాన్ని ఎట్లయితే నష్టం చేస్తున్నారో సంపాదిస్తుండ్రో మేము కూడా వాడి అనుసరులను అనుచరులను అన్నింటిని సంహరించాలి అటువంటి దాని మళ్ళీ సర్వంగా కవచని ధరించుకొని మేము ముందు పొలాలను సేపడమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయంలో అందరికీ మంచి మంచి ఆర్యాలను గడించండి అప్పులు తీర్చండి కుటుంబంలో శాంతి శాంతిచ్చండి పిల్లల జీవితాలు ఆశ్రయించండి అందరికీ సరస్వ నడిపించండి మీరు ఆక్రమపరుచుకోవాలి ఏసు క్రీస్తును ఆయన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు కృప సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలంతో అయిన దాకా మెయిన్ థ్యాంక్ యూ అన్న ప్రైజ్ రాైజ్ రా